దాని మీద సిద్ధాంతం చూడగా పృథివీ ఎందు రసము లేదు ఆ పృథివీకి అప్పులతోటి సంయోగం వల్ల రసము వచ్చింది పృథివీ ఎందు స్పర్శ లేదు వాయువుతోటి సంయోగం వల్ల స్పర్శ వచ్చింది పృథివీ ఎందు ఉన్నది గంధం ఒక్కటే కూడా ఇతర సంయోగ నిమిత్తంగా వచ్చింది ధర్మములు కావు ఉపాధిని అని కొట్టి పారేస్తున్నారు తి అబాధి సంసర్గ నిమిత్త పృథివి గంధనము దాని ఎందు రసమనే ధర్మము లేదు కాదండి నేను నోట్లో వేసుకుంటే మాకు రుచి అది ఆ పృథివీకి అంటుకుని ఉన్న అప్పు అప్పటి జలము అప్పంటే డబ్బు అప్పు ఇవ్వడము అది కాదు జలము ఆయన ములగూడు వెంకటరమణాన్ని మంచి కవి ఆయన ఆయన ఏమన్నాడంటే సూర్యుడు అప్పులోనూ అప్పు తీసుకున్నాడు అంటే సూర్యుడు దీపని ఆవిరి చేసి బయకు పట్టుకుపోతాడు కదా అప్పు తీసుకున్నాడు అప్పు తీసుకుని ఆ తీసుకున్న అప్పుని తీర్చేస్తున్నాడు వర్షాకాలం ముందు అంటారు ఇక్కడ అప్పు అంటే మీరు హరి శ్లేషం అది మీరు గౌరవించారో లేదో ఆయన దేవ మంచి కవి ఫస్ట్ కనుక పృథివీ పర పరమాణం నందు గంధఘనమది దాని ఎందు రసము స్పరిశాయించాలి అనేక ధర్మములు లేనే లేవు ఉన్నట్లుగా మీకు ఇతర సందర్భం వల్ల వచ్చింది అని కొట్టిపారు కాబట్టి నిరవయవమై ఉండి ఏకత్వము అనేకత్వము అనే భేదాభేదములను ఏకత్వ అనేకత్వములను కలిగి ఆకాశము దృష్టాంతం కాదు ఎందుకంటే ఆకాశంలో ఏకత్వ నాయకత్వము లేవు పరమాణువు దృష్టాంతం కాదు ఎందుకంటే పరమాణువు నుండి కూడా ఏకత్వేకత్వములు లేవు కాబట్టి నీకు నిరవయవమై ఉండి ఏకము అనేకమో చెప్పడానికి నీకు దృష్టాంతం లేదు కాబట్టి కల్ప అవకాశం లేదు ఇంకా శృతిని ఆశ్రయించాలి శృతి ఆత్మచైతన్యము అద్వయము అని కాబట్టి ఆత్మస్వరూపము నుండి భయము ఉండదు భేదము ఉండదు అంటే వీరి ఆత్మ వేరు వారి ఆత్మ వేరు అనే భేదము ఉండదు జీవుడు ఆత్మ వేరు పరమేశ్వరుని ఆత్మ వేరు అనే భేదము కూడా ఉండదు శ్రీకృష్ణుడు అర్జునుడితో నీ ఆత్మ అని ఆత్మ ఒకటే రాత్మలు ఒకటే అనిపిస్తారు అనేకం కాదుగా నువ్వు ఒకటే అనిపిస్తాడు నువ్వు దుఃఖపడకు నువ్వు నేను అర్జునంట ఇక ఇప్పుడు కంక్లూడ్ చేస్తున్నారు ఈ చర్చని ఇంకా నిందిస్తున్నారు భాష తస్మాత్ నా నిరవయవస్ అనేక ధర్మత్వే దృష్టాంతో కాబట్టి వస్తువు నిరవయవమై ఉంది అనేకమైన ధర్మములను కలిగి ఉంటుంది అని చెప్పుటలో దృష్టాంతమే నీకు లేదు కాబట్టి నిరవయవమైన తత్వమునందు అనేక ధర్మములు ఉండవు అది అద్వయముగానే రెండవది లేదు ఎనిమిదిగానే ఉండిపోతుంది ఏదైనా దృగాదిశక్తి భేదానాదిభేదేనా ప్రత్యుక్త కాబట్టి ఈ మీమాంస చేతను ఏమిటి సిద్ధించిందంటే పరమాత్మని పరిణామ భేద కల్పన ప్రత్యుక్త పరమాత్మ ఎందు మార్పులు వచ్చి భేదములు కలుగుతూ ఉంటాయి అనేటువంటి కల్పన ఏదైతే తప్పదో దానిని తోసిపూర్చడం అంటే అలాగా యన సృష్టిద్దామనుకున్నాడు ఆయన నుంచి ముక్కలు ముక్కలు ముక్కలుగా జీవులు అందరూ వచ్చారు అంటే ఇప్పుడు ఏమైంది పెద్ద పరమాత్మ పరిణామాన్ని చిన్న చిన్న చిన్న ముక్కలు వీళ్ళందరూ జీవాత్మలు ఓకే అంటే భేదకల్పన ఎలా ఉంటుందో నేను చెప్తున్నా ఇంకా ఒక జీవుణ్ణి తీసుకోండి వాడు హృదయంలో చైతన్య రూపంగా ఉన్నాడు ఆ చైతన్యం కంట్లోకి వచ్చి చూపు కింద చెవిలోకి వచ్చి వినికిడి కింద ముక్కలోకొచ్చి ఆ గ్రహణం కింద ముక్కలు ముక్కలు అయిపోయింది కాబట్టి జీవుడి చైతన్యం ముక్కలైపోయింది చూపు వినికిడి రసగ్రహణము ఈ విధంగా ముక్కలైంది పరమాత్మ చైతన్యం వేరువేరు జీవులు రకంగా అది ముక్కలైంది కాబట్టి అంతటా ముక్కలే ఉన్నాయి అని వాళ్ళ సిద్ధాంతం ఆకాశం ముక్కలవ్వదు అలాగే పరమాత్మ చైతన్యం కూడా మొక్కలు ముక్కలు అవ్వడు సో మీకు దృగాది శక్తి భేదాన పరమాత్మ మీద వేరు వేరు శక్తులు ఉన్నాయి చూచే శక్తి ఉంది అదో ముక్క వినే శక్తి ఉన్నది అదో ముక్క అలా మొక్కలు అవ్వడు ఆ చూచే శక్తి కన్ను పరిణమించింది అది వేరు వినే శక్తి చెవి పరిణమించింది అది వేరు కాబట్టి ఒకే జీవునులో అనేక శక్తులు ఉన్నాయి ఒకే ఆత్మ అనేక శక్తులు ఉన్నాయి ఒకే పరమాత్మ ఎందు అనేక ఆత్మలు ఉన్నారు అని ఇది పెద్ద గుడ్డు దాని నుంచి చిన్న చిన్న గుడ్డులు అలా వస్తుంది ఇటువంటి పరిణామ భేదము పరిణామం వల్ల మార్పులు వచ్చి భేదాన్ని భేదమూస్తోంది అనేటువంటి కల్పన పరమాత్మ ఇటువంటి కల్పన అంటే ఇది ఎలాగెండికంటే ఎలక్ట్రిసిటీ ఉంది అది పది ఫ్యాన్లలో పది ముక్కలుగా ప్రవేశించింది వంద దీపాల్లో వంద ముక్కలుగా ప్రవేశించింది కాబట్టి ఎలక్ట్రిసిటీ ముక్కలు ముక్కలైపోయింది అంటే అది అంగీకారం కాదు ఎలక్ట్రిసిటీ ఈజ్ అ వన్ బిత్ ఒక సెకండ్ అంటే ఆ పది ఫ్యాన్లు పది ఉపాధిలే తప్ప పది ఎలక్ట్రిసిటీలు కాదు ఇప్పుడు ఇప్పుడు వంద మంది ఉన్నారు వంద నెక్లస్టులు ఉన్నాయి వంద నెక్లస్టులు ఉన్నాయి అంత మాత్రం చేత వంద బంగారములు ఉన్నాయా లేవు వంద బంగారాలు ఏమైనా ఒకే బంగారం కాదు అదని వంద మంది వంద నెక్లస్లు ఉన్నాయి ఉపాధులు అనేకమే తప్ప తత్వము ఒక్కటి అలాగే అసంఖ్యాతులైన జీవులు ఉన్నారు కానీ వాటందరి ఎందు చైతన్యం ఒక్కటి లెక్కలేని తరంగములు ఉన్నాయి కానీ వాటన్నిటి ఎందు ఉన్న నీరు ఒక్కటి తర్వాత మీరు అడవిలోకి వెళ్తే కింద ఆకుల నుంచి వచ్చే సూర్యకాంతి సర్కిల్స్ సర్కిల్స్ కింద కనపడుతుంది స్పాట్స్ స్పాట్స్ కింద కనపడుతుంది వైట్ బ్రైట్ స్పాట్స్ ఉంటాయి అలాంటి స్పాట్స్ వందలాది స్పాట్స్ ఉంటాయి అడవి కాబట్టి కానీ సూర్యుడు ఒక అసలు దృష్టాంతం జాగ్రస్వప్నయో ఇవాియాద్వితీయం ప్ర విభక్తం అన్యత్నీ అతస్సు సుక్నతి నిశేషం అది సరళంగా ఉందా వాక్యం కానీ మీకు కష్టంగా అనిపించితే మీరు మనస్సు పెడితే సరళమైపోతుంది ఆయన మళ్ళీ మంత్రం దగ్గరికి వచ్చే చర్చలు తప్పి మంత్రంలో ఏమనుందంటే నటు తద్వితీయమస్తి తో యద్విభక్తం యద్విజానీయాగ్రదవస్థలో ఆత్మచైతన్యం కంటే విడిపోయి ఒక వస్తువు ఉన్నది కాబట్టి తెలుసుకునేవాడు తెలియబడేది అనే విభాగము అక్కడ అలాగే స్వప్నావస్థలో కూడా ఆ స్వప్న ప్రపంచము వస్తువులు కనబడుతూ ఉన్నాయి కాబట్టి తెలుసుకునేవాడు తెలియబడేది అనే విభాగం మీకు కనబడుతుంది అది జాగ్రత్త స్వప్నాలు సుశుప్తిలోకి వచ్చారు తెలుసు తెలియబుషుప్తిలోకి వచ్చారు ఈ విధంగా తెలుసుకొనుట కాగ్నిషన్ అంట అంటే జాగ్రత్తలో తెలుసుకున్నట్టుగా స్వప్నంలో తెలుసుకున్నట్టుగా సుసూప్తిలో తెలుసుకొనుట అనేది లేదు అనుభవం కలుగుటలేదు కాబట్టి సుశుక్తిలో ఆ తెలుసు కొనడానికి మూలంలో ఏ చైతన్యం గలదో ఆ చైతన్యము లుప్తమైపోయినది అని చెప్పకూడదు చైతన్యం లుప్తం కాలేదు మరి చైతన్యం ఉంది లుప్తంగా అంటే అక్కడే ఉంది ఉంది ఎలా ఎలా ఉందో అంతకుముందు జాగ్రత్త స్వప్నాల్లో ఉన్నట్టుగానే ఇప్పుడు ఉంది మరి ఉంటే తెలుసుకున్నతారనే అనుభవం ఎందుకు కలగట్లేదు తెలియబడేదేమీ లేదండి ఆయన అత అన్యత్ విభక్తం ఆ చైతన్యం కంటే విడిపోయి సపరేట్ గా తెలియబడేది ఏది లేదు తెలియబడేది ఉంటే తెలియబడేది తెలుసుకునేవాడు తెలుసుకునే అనుభవం తెలియదు అదే చెప్పారు జాగ్రత్త స్వప్నములలో ఉన్నట్టుగా దేనిని వీడు తెలుసుకుంటాడో ఎద్ధాని జాగ్రత్త స్వప్నములలో ఉండలే అక్కడ దేనిని వీడు తెలుసుకుంటాడో అది వీడికంటే విడిపోయింది తదు ద్వితీయం ప్రవిభవంతం విడిపోయింది అన్యత్మేత అలా విడిపోయింది జాగ్రత్త స్వప్నాల్లో ఆ విధంగా నాస్తి సుప్తి ఎందు లేదు అని చెప్పబడి అని మన ఇంతకుముందు చెప్పినాం అంచేతనే సుసూప్తి ఎందు సుప్తే అంటే మనిషి నిద్రపో నిద్రపోగా పురుషే సుషుప్తే సతి వాడు నిద్రపోగా విశేషం న విజానాతి ఏది తెలియదు లేదు వాడు తెలుసుకోలేకపోతున్నాడు దానికి కారణం వాడి ఎన్నిండే తెలుసుకునే చైతన్యం ఉత్తమ ఒకట కాదు దానికి కారణం ఏమిటంటే పిలిగబడేది వేరే ఏమీ లేకుండా నేను ప్రశ్న అడుగుతా చెప్పండి అది దీనికి అన్వయిస్తుందా అన్వయించదా అంటే అన్వయిస్తున్న కొంచెం దూరాన్వయం అవ్వచ్చు ఇంతకుముందు అయింది ఈ కథంత అడవిలో చెట్టు విరిగి పడింది చుట్టూ ఎమ్మరూ లేరు శబ్దం పుడుతుందా పుట్ట శబ్దం పుట్టాలంటే తెలుసుకునే వాళ్ళు ఉందా అది డజన్ ఫిట్ ఎగ్జాక్ట్లీ టాపిక్ ఇట్ ఈస్ వెల్ డిస్కస్ తర్వాత మొత్తం ఎత్ర అన్యదివ సార్ త్రా అన్యోన్య పశ్చే అన్యోన్యే అన్యోన్య రసేత్ అయోన్యే అన్మన్య అన్యోన్యస్పృశే అన్యోన్యూ ఏ జాగ్ర వవస్థ ఉందైతే ఇతరమా సపరేటా అన్నట్టుగా ఒకటి ఉంది కాబట్టి అది ఎప్పుడైతే సపరేటా అన్నట్టుగా ఉందో వీడు సపరేట్గా ఉండి తనకంటే సపరేట్గా ఉన్నదాన్ని చూస్తున్నాడు వీడు సపరేట్గా ఉండి తనకంటే సపరేట్గా ఉన్న గంధమును ఆగ్రాస్తున్నాడు వీడు సపరేట్గా ఉండి తనకంటే సపరేట్గా ఉండే రసాన్ని ఆస్వాదిస్తున్నాడు వీడు సపరేట్ గా ఉండి తనకంటే సపరేట్ గా ఉండే విషయమును మననము చేస్తున్నాడు సంకల్పిస్తున్నాడు వీడు సపరేట్ గా ఉండి తనకంటే సపరేట్ గా ఉండే వ్యాకరణాది శాస్త్రములను తెలుసుకుంటూ ఉన్నాడు ఈ విధంగా భిన్నముగా తెలుసుకునేవాడు తెలియబడేది అనే భేదము తెలియట అనే ప్రక్రియ ఇదంతా కూడా వీడు స్వప్నములలో సాగు కొనసాగుతున్నది అనేది అమంతరం ఓకే అవతారది అయమేవ స్వభావ చిన్నిమస్ విశేష విజ్ఞానం స్వభావ పరిత్యాగేనా దానికి అవతారి మళ్ళీ సుశుక్తిలో తినండి సుశూప్తిలో మీరు ఉన్నారా ఉన్నారు తెలివి అయి ఉన్నారా తెలివి అయే ఉన్నారు మరి తెలుసుకోవటం లేదు ఎందుకని తెలుసుకోవడానికి ఏం లేదురా అక్కడ అందుకోసం తెలుసుకోవటం లేదు కాబట్టి తెలుసుకోవడానికి లేనప్పుడు తెలియబడేది లేనప్పుడు తెలివియే స్వరూపముగా గల చైతన్యము ఆ చైతన్యము తెలియకుండా తెలుసుకునే ప్రక్రియ లేకుండా తనంత తానుగా అలా ఉంది సుసూప్తిలో అలా ఉంది కదా మరి అలాగే ఉండొచ్చు కదా మరి జాగ్రత్త వస్తువులకు వచ్చేవాడు ఎందుకు మళ్ళీ తెలుసుకోవడం ఎందుకు మొదలు పెట్టాలి అసలు అలాగే ఉండొచ్చు కదా ఇప్పుడు ఇప్పుడు అందరూ లేదండి కాలుగా కూర్చుని పిన్మనకుండా కాముగా కూర్చుని ఉన్నాడండి బిల్లబిల్ల నలుగురు బంధువులు వచ్చారు మరి వీళ్ళు అందరితోటి మాట్లాడిస్తున్నారు ఎందుకు మాట్లాడడం అలా కాముగానే ఉండొచ్చు కదా అంతకు ముందు దాకా కాముగానే ఉన్నాడు కదా ఇప్పుడు ఎందుకు మాట్లాడడం అంటే అలా ఉండాలి మళ్ళీ జూరీ మీకు చాలా ఓపుకుండాలి మనం వేదాంతం అంటే ఏం పురాణం అనుకున్నారా ఎవరు కనివించవరు ఇప్పుడు ఈ బిగ్ ఫైట్ అని వస్తుంది తొమ్మిదింటికి మొదలు పెడతారు దెబ్బలాట దాంట్లో ఆ టైం స్నాలో అతను అరుస్త స్క్రీనింగ్ ఏదో ఇప్పుడు అతని ఆశకంతా వీళ్ళు అపహరించేశాకన్నా ద్వారడిలో అరుస్తాం కేకలు వేస్తూ ఉంటాడు అంతా ఇందులో ఒకళ్ళ మీద ఒకళ్ళు అంతకుముందు ఉండే విద్వేషం కంటే ఎక్కువ వ్యతిరేక భావం పోతారు ఎవరు కన్విన్స్ అవ్వరు ఎందుకంటే ఇండాక్టర్నేట్ అయిపోయి ఉంటారు ఎవరు కన్విన్స్ అవ్వరు రైతులు అభివృద్ధి కూర్చొని చర్చ చేస్తే ఒకళ్ళు చిచ్చుకుని పోతారు తప్ప ఎవళ్ళు కన్విన్స్ అవ్వరు ఈ మధ్య నేను కొంచెం తెలివితేటలతోటి సంభావన ఇచ్చి వాళ్ళ ముందు నువ్వు తిట్టుకుంటే బాగుండదురా నువ్వు చెప్పేది నువ్వు చెప్పు నేను చెప్పేది నేను చెప్తాను మన ఇద్దరికి వాళ్ళ సంభావన ఇచ్చారు జవిలో పెట్టుకుని లేక వాళ్ళ ముందు మన ఇద్దరం కొట్లాడుకుంటే చూడడానికి కూడా బాగుండదు తర్వాత వాళ్ళ సంభావన ఇవ్వడం మానేసే ప్రమాదం ఉన్నది ఒకవేళ ఏడాదికి ఇచ్చినా మళ్ళీ వీళ్ళు కొట్లాడుకుంటే ప్రభావం అని వాళ్ళు ప్రమాదం ఉన్నది అని ఈ మధ్య కాలంలో ఎవరి స్పీచ్ వాడు చెప్పేస్తాడు ఆ హలో అంటే హలో అవుతూ లేదు చక్క అవుతారు అంతే తప్ప ఎవడి లక్షణం వాడికి ఎవడు కన్విన్స్ అవ్వరు కన్విన్స్ అవ్వక్కర్లేదు కూడా వాళ్ళ ప్రాబ్ద్యుడు మీరు విద్యార్థులుగా తెలుసుకుంటే పడుతుంది మీరు తెలుసుకున్నారనుకోండి మీ చుట్టూ ఉండే వాతావరణం మీ జ్ఞానం చేత ప్రభావితం అవుతుందా కాబట్టి దాన్ని ఇప్పుడు ఇవ్వు అది పరిమళించేప్పుడు ఎంతమంది నా నన్ను వాసం చూస్తారని పరిమళిస్తుందా అలా పరిమళిస్తుంది అది వికసించి పరిమళాన్ని వెదజల్లుతాం భాగ్యవంతుల వల్ల ఆ పరిమళాన్ని ఆర్ధారించహం అంతా స్వచ్ఛ భారత్ నడుస్తాం మా పద్మాలావు నగర్ మాత్రమే అక్షన్ దాన్ని అలాగే ఇప్పుడు ఎది అస్తి అయమేవ స్వభావ అంటే అలా చైతన్య స్వరూపుడై ఉండడమే ఆత్మ యొక్క స్వరూపము అయినప్పుడు అది కదా మీరు చెప్పేది అవును అలాంటప్పుడు కిన్నిమిత్త వస్తే విశేష విజ్ఞానం అంటే జాగ్రత్త వస్తలోకి వచ్చేప్పటికీ తెలుసుకునేవాడు తెలియబడేది ఆ తెలియబడేది కూడా ఘటం వేరు పటం వేరు అనే విశేష విజ్ఞానము అంటే ద్వైత విజ్ఞానము అలాగ స్పీడ్ అయిపోయింది చూడండి తెలియబడేవాడు తెలుసుకునేవాడు తెలియబడేది అనే రెండు ముక్కలైపోయి తెలుసుకునేవాడు ఫలానా వాడు ఫలానా దాన్ని తెలుసుకుంటున్నాడు దాని విశేష విజ్ఞానం ఈ విశేష విజ్ఞానం వీడికి ఎందుకండి వాడు స్వరూపంలో అద్వైతం ఉంది ద్వైతం లేదు కదా స్వరూపం అద్వైతమై ఉండగా స్వభావ పరిత్యాగేన తన స్వరూపాన్ని విడిచిపెట్టేసి అద్వయ ఆత్మతత్వంగా నిలిచి ఉండడం మానేసి ఈ ఈ మొక్కలు జ్ఞాత జ్ఞేయము అనే విశేష విజ్ఞానం అనేటువంటి ద్వైతంలోనూ వీడు ఎందుకు వస్తున్నాడు అత అత విశేష విజ్ఞానమే వా అంటే తేడాగా తెలుసుకోవడమే వీడి స్వరూపం అంటవా ఏమీ అని అనరు అద్వైతుల అనరు ఒకవేళ నువ్వు అలాడినట్లయితే తేడాగా తెలుసుకుంటూ భేదపూర్వకమైన జ్ఞానమే వీడి స్వరూపము అని చెప్పినట్లయితే అది మరి స్థితిలో కూడా సుశుక్తిలో కూడా ఆ స్వరూపం అలాగే ఉండాల్సి ఉంటుంది తస్మాత్ ఏషేషంగా విజానా తేడాగా ఎందుకు తెలియటం లేదు అని ప్రశ్న మళ్ళీ చెప్తాయి ప్రశ్న ఇది చాలా గంభీరమైన ప్రశ్న ఆత్మ యొక్క స్వరూపమేమి చైతన్యము చైతన్యం అనగానే దాంట్లో తెలుసుకునేవాడు తెలియబడేది అనే డివిజను స్వతహాగా ఉంటుందా అని ప్రశ్న తెలియవాడు తెలియబడేది అనే డివిజన్ చైతన్యంలో స్వతహాగా లేదు అన్నట్లయితే మరి స్వరూపంలో లేని అద్వై ద్వైతము స్వరూపంలో లేని ద్వైతము జాగ్రత్త వస్తులోకి రాగానే ఎందుకు రావాలి స్వప్నంలో మాత్రమే ఎందుకు రావాలి అక్కడ లేని ద్వైతం ఇక్కడ ఎందుకు రావాలి ఒక ప్రశ్న ఒకవేళ తెలియవాడు తెలియబడేది అనే ద్వైతము స్వతగా స్వరూపంలోనే చైతన్యంలోనే ఉన్నది అన్నట్లయితే అది సుశూప్తిలో ఎందుకు మాయ అందుకు అంతర్ధానం అవ్వాలి సుశూక్తిలో విశేష విజ్ఞానం ఎందుకు కలగకుండా ఉండాలి అని అంటే ఆత్మస్వరూపంలో ఈ ద్వైతం ఉంటుందా ఉండదా ద్వైతము ఉంటుంది అద్వైతం వాడి వాడి అభిప్రాయం అది ద్వైతము అద్వైతం ఉందని చెప్పడం అందుకు ఆత్మలు కాదు ఎందుకంటే ద్వైతమే ఉన్నట్టుగా మరి ఎందుకని అక్కడ సుశుద్ధిలో అద్వైతం మీకు అనుభవానికి రావట్లేదు అద్వైతమే అన్నట్లయితే మరి జాగ్రత్త స్వప్నాల్లో ద్వైతం ఎందుకు అనుభవానికి వస్తుంది కాబట్టి ద్వైతాద్వైతములు రెండు ఉన్నాయి అని మనం కాంప్రమైజ్ ఫార్ములాగా పెట్టుకుంటే బాగుంటుందని వాడు అభిప్రాయం అని ప్రశ్న అనే ప్రశ్నలు వేసే భాగంగా ఉంది మేము సమాధానం చెప్తున్నాము విము ఎందుకంటే మనం ఇంట్లోనే ఉన్నాం కదా అనుకోదు ఉన్నప్పటికీ సాధానంగా వినండి అని అర్థం కాదు ఇంటూ ఉన్నప్పటికీ మనస్సులో పోయి సాధారణత లేకపోవచ్చు కాక అలా అవ్వచ్చు కాబట్టి సావధానంగా అవస్థ ఏంటైతే లేక వాటి అది వా అది వై వై ఇన్ని బట్టి మాత్రం సంస్కృతం వచ్చి వై అన్నది ఆయా దేశం వచ్చి వాయ్యే అవుతుంది ఆ యకారం లోపిస్తుంది లోపశాక్య శాత్యులోనే మహర్షి చెప్పాడు ఆ యకారం లోపిస్తుంది దానికి శాకల్య లోపము అని తెలియదు శాతవ్యులే ఆయన చెప్పాడు కదా లోపిస్తే ఇంకా అది సందేహం మళ్ళీ విడదీస్తే వై అవుతావు వై అన్నదానికి నిశ్చయముగా అర్థం లేకపోతే తూ అర్థంలో కూడా ఎత్ర వై ఏ అవస్థ ఎందైతే అన్యత్ స్యాత్ అని కాదు అన్య దైవస ఏ వ్యవస్థ ఏదైతే జాగ్రత్త వ్యవస్థ స్వప్నవస్థ ఎందుకంటే ఇతరం ఉంటుంది కదా ఇతరం ఏ అవస్థలో ఉంటుంది జాగ్రత్త స్వప్నాలు ఇతరము ఉంటుందని చెప్పట్లేదు మాత్రం అన్యత్ స్యాత్ అని చెప్పట్లేదు అన్య దైవస కాబట్టి ఇప్పుడు మీకు నేను చెప్తాను గ్రంథం తీసుకోండి గ్రంథ దృష్టాంతం తీసుకుంటాను బాగా అర్థమవుతుంది పువ్వులో గంధం ఉండదు ఉవ్వులో ఓలకాయలు మార్క్యూల్స్ ఉంటాయి పువ్వు నుంచి పైకి సెంతు గంధం ఉండదు సెంతు గంధం ఉంటుందా ఓలకాయిల్ లిక్విడ్ ఉంటుందా ఓలకాయలు గంధం సెంటు సీసాలో ఉండదు నువ్వు పువ్వొద్దు ఆ గంధం వీళ్ళు అనుకుంటారు సంతి గంధం కానీ ముక్కులోకి వెళ్ళింది అలా గంధం ముక్కులోకి వెళ్తుందండి సెంపు సీసిన లోపల సెంపు ఉంటుంది అది ఓర టైల్ లో ఉంటుంది మీరు బెరడా బిగిస్తే మీకు గంధం తెలియదు ఆ బెరడా తీయగానే ఆ నాలుగు చూబ్స్ ప్రసరిస్తాయి మనం గాలి ఆ చుట్టుపక్కల గాలి ఇవి పీలుస్తూ ఉంటాం కనుక ఆ గాలి పీల్చినప్పుడు మూడు నాలుగు నాలుగు లోపలికి వెళ్తాయి అక్కడ రిసెప్టార్స్ ఉంటాయి ఆ రిసెప్టార్స్ ఈ మాలు క్యూస్ చక్క ఎలక్ట్రిసిటీ జనరేట్ అది గంధముగా మీరు అనుభవాలు మీకు అనుభవానికి వస్తుంది కాబట్టి గంధం ఎక్కడుంది ముక్కులో ఉందా సీసాలో ఉందా ముక్కులో ఉంది కానీ మీకు ఎలా కనపడుతుంది సీసాలో ఉన్నట్టుగా కనపడుతుంది అన్యా దైవసపడిందా తర్వాత మీరు సూర్యుడి కేసు చూస్తున్నారు మీ నల్ల గుడ్డు మీద సూర్యుడు ఉంటాడు అవునా సూర్యుడి కేసు చూస్తున్నప్పుడు మీ నల్ల గుడ్డు మీద సూర్యుడు ఉంటాడు మీకు కనపడ్డావు పక్కన ఉన్న వాళ్ళు కనబడతారు కాబట్టి మీరు దూరంగా ఉన్న సూర్యుడిని చూస్తున్నారా మీ నల్ల బుద్దు మీద ఉన్న సూర్యుడిని చూస్తున్నారా మీ నల్లబుడ్డు మీద ఉన్న సూర్యుడిని చూస్తున్నారు కానీ మీకు ఎలాంటి అనుభవం బయట ఉన్న సూత్రుల్ని చూసినట్టుగా అనుభవం కలుగుతుంది కాబట్టి మీరు అన్యుడైన సూర్యుడిని చూస్తున్నారా లేకపోతే అన్య ఇవ సూర్య చూస్తున్నారా ఉంటుంది తీపి పంచదారులో ఉంటుందని మీరు అనుకుంటారు పంచదారులు టీపే ఉండదు అందరిలో మారుచ్యూస్ ఉంటాయి షుగర్ మారుచ్యూస్ ఉంటాయి శుక్రులు మారుచ్యూస్ ఉంటాయి టీపే ఉండదు ఆ పంచదారని నాలుగు మీద వేసినప్పుడు నాలుకలో ఎలక్ట్రిసిటీ పుట్టి మీకు తీయ ధనం అనుభవానికి వస్తుంది కాబట్టి ఉంటుంది అది పంచదారం వేసినప్పుడు ఉద్బుద్ధము టైకులు వేస్తుంది నాలుగు ఉంటుంది కానీ మనకేమనిపిస్తుందని బయట ఉన్నట్టు కాబట్టి ఈ విధముగా మీరు పరిశీలించకుండా లోతుగా వెళ్లకుండా పై పైన చూసేసి వైకవని అనుకుంటే ధరమే కాబట్టి ఇక్రమై అన్య దివస్య ఇకర తెలియబడుతున్నది నేను తెలియవాడను కాబట్టి ఇకరము అని మీరు కూర్చుంటే తప్పదు అన్య దివస్య అది ఇకరమా అన్నట్లు ఉంటుంది ఇతరమా అన్నట్లు ఉన్నది అంటే ఇతరము కాదు అని అర్థం ఇవా అన్నదానికి అర్థం అదే ఓకే అప్పుడు ఏమవుతుంది ఇతరమా అన్నట్లు ఎప్పుడైతే అనుభవానికి వచ్చిందో వీడు అన్యాయం చెప్తా తట్రా ఆ ఎందు అన్యుడు అన్యమును చూస్తున్నాడు వీడు ఇతరుడు అది ఇతరము అన్యుడు అన్యమును ఆఖ్యానిస్తున్నాడు అన్యుడు అన్యమును రసము రసమును ఆస్వాదిస్తున్నాడు అన్యుడు అన్యమును పలుపుతున్నాడు ఇప్పుడు నేను రామ అన్నా ఈ రామహ నాకంటే భిన్నంగా ఉంది రామ వేరు నేను వేరు నేను రామహ అనే శబ్దాన్ని నాకంటే భిన్నంగా ఉన్నదాన్ని పలుకుతున్నాను అని అనుకుంటాడు రామ వీడికంటే భిన్నంగా ఉందా వీడి భోగిలోకి వస్తుంది వీడి ప్రాణశక్తి దాంట్లో చైతన్య శక్తి ఉంది వీడే రామ కాబట్టి అదేతనే అద్వైతమే సత్వం ఇప్పుడు లడ్డూ ఉందండి మీకు బేసిక్ గా అద్వైతం పూర్తి స్వామికి చెప్పారు లడ్డూ ఉందండి లడ్డూని మీరు ఎంజాయ్ చేయాలంటే ద్వైతం ఉంటే ఎంజాయ్ చేస్తారు అద్వైతం అయితే ఎంజాయ్ చేస్తారు అద్వైతం అయితే ద్వైతం అయితే ఎంజాయ్ చేస్తారు అక్కడ సీతాలో ఉంటుంది మీరు దాన్ని చూసి వచ్చేస్తే ఏమవుతుంది దుఃఖం కలుగుతుంది తప్ప కాబట్టి అది అద్వైతం అయిపోవాలి అద్వైతం అవ్వకుండా ఆ లడ్డు తీసుకుని నాలుగునే పెట్టుకున్నాడు అనుకోండి ఇంకా అద్వైతం సరిగ్గా కాలేదు కొంచమే అద్వైతం అంజాం చేయాలి పళ్ళతో దాన్ని నలకొట్టేది బాగా తరువుగా ఇంజాయ్ చేసి పుట్టలోకి తోసిస్తే కానీ నేను ఆ ఇంజాయ్ అంటూ కాలేదు కాబట్టి ద్వైతంలో ఇంజాయ అంటే ఉంటుంది రాముడు హనుమంతుడిని కౌరించుకుని సంతోషపడ్డాడు హనుమంతుడు సంతోషపడ్డాడు రాముడు సంతోషపడ్డాడు అంటే అద్వైతం ఆ సరే ద్వైతమా విష్ణువు విష్ణువే నువ్వు నువ్వైతే నీ సంసారమే నీకు మిగులుతుంది కానీ నీకు అద్వైతం నీకు మోక్షం కనిపిస్తుంది ఎనిగ కొంత పురాణం కొంత ఫిలాసఫీ ఎదురు చెప్తున్నాను మనస్థులలో ద్వైతమే ఆత్మస్వరూపంలో ధ్యానము ఉండదు కనుక అన్యోన్యధ్వేట్ ఇతరుడు ఇతరమును పలుకును అన్యోన్య ఇతర ఇతరమును విను అన్యోన్యన్ మంది ఇతరుడు ఇతర ఇతరమును సంకల్పించును అన్యోన్యతేట్ ఇతరుడు ఇతరమును కృషించును అన్యోన్య దిజానీయా ఇతరుడు ఇతరమును తెలియను ఇదంతా కూడా ఎప్పుడు ఇలాగ ఇతరుడు ఇతరమును ఇతరుడు ఇతరమును ఎప్పుడు ఎత్ర అన్య ఈ అవస్థ ఏదైతే ఇతరమువలే ఉండదు సుసృప్తే ఇతరమువలే ఉండుట అనేది ఆగిపోతుంది పనిచేతనే చూడడం వినడం ఇచ్చారు ఏమి సుషుతీండు ఉండదు ఇదంతా ఆత్మవిచారం ఉంటా స్వరూప విచారమే తాను ఏమిటి అని విచారణ తన గురించి విచారణ మీరు గమనిస్తున్నా ఇంకా తన తాను తప్ప ఇంకేమీ ఉండదు ఇక్కడ ఎత్రన్ాగ్రత్త అవ్వచ్చు స్వప్నం అవ్వచ్చు అని అర్థం చెప్పుకోవాలి సుజుక్తి మాత్రం కాదు అన్యదివా ఆత్మలో వంతర వితరమా అన్నట్లు అంటే ఆత్మ ఆత్మనహాట పంచమే ఆత్మ కంటే మరి ఒక వస్తువు భిన్నమైన వస్తువు అన్నట్లుగా అనిపిస్తుంది జాగ్రత్త అవస్థలోనూ స్వప్న అవస్థలోనో అలా ఏం కనిపిస్తోందంటే అవిద్య పృత్యుపస్థాపితం భవతి అజ్ఞానము అలా మీ ముందు ప్రవేశపెడుతుంది అజ్ఞానం మీకు అలా ప్రసరించడం ఆ అజ్ఞానం ఆ మాయ మాయ మహామాయ అజ్ఞానం అది ఎలా చూపిస్తే మీరు అలా చూస్తారు దాన్ని మాయన్నారు ఎందుకని మాయావి ఐంద్రజాలికుడు ఏది చూపిస్తే దాన్ని మనం చూస్తాం వాడు చెప్తాడు ఈ అమ్మాయిని ఇక్కడ పడుకోబెడుతున్నాను అంటాడు అంటే అర్థం మీరు అలా చూడండి మనం అలాగే చూస్తాం ఈ ఇది ఇది ఇదేమో రంపము అని ఒక రంపాన్ని చూపిస్తాడు మనం రంపాన్ని చూస్తాం ఇప్పుడు ఈ అమ్మాయిని రంపంతో కోసేస్తున్నాను చూడండి అంటాడు మనం రంపంతో కోసేయడాన్ని చూస్తాం ఈ ముక్క ఈ ముక్క చూడండి అంటాడు అలాగే వాడు ఏది చెప్తే అది చూస్తాం అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ అమ్మాయి వెనకాల నుంచి వస్తుంది ఏ అమ్మాయి రాని పిలుస్తాడు అడిగే స్టూడెంట్ అందరూ అంటారు అందరూ అమ్మాయి అనుకోండి అది చూస్తారు అలాగే అవిద్య తీయనం పంచదారులో ఉంది అని చెప్తుంది అదే అనుకుంటాడు సూర్యుడు అక్కడెక్కడో ఉన్నాడు అని చెప్తాడు అది వీడు అదే వైకుంఠంలో ఉన్నాడు అని చెప్తుంది అవిద్య వీడు అదే అనుకుంటాడు లేకుంఠం తన హృదయం తెలుసు అవిద్య దేనిని దేనిని వీడికి అప్పగెత్తుందో దానిని దానిని వీడు స్వీకరిస్తూ ఉంటాడు ఆత్మ కంటే భిన్నముగా ఏది లేదు అసలు రెండవ లేదు కానీ వీడు సర్వము నుండి సెపరేట్ అయిపోయి సర్వము తన కంటే భిన్నమా అన్నట్లుగా నేను ఇవాళ పాఠం ముందుకు వెళ్ళిపోవాలనే ధోరణితో కాకుండా కొంచెం తత్వాన్ని బాగా పరిశీలించాలనే ధోరణతో చెప్తున్నాను దాంతో ప్రవర్తన తప్పలేదు ఇరవై ఆరో పేజీ ఇంకా అలాగే ఉండే వీళ్ళు కంపలేదు నేను మీకు విషయం చెప్తాను మీరు గమనించండి లైఫ్ అంటే జీవన ప్రవాహము ప్రభుత్వం ఈ జీవన ప్రవాహంలో ఎన్నెన్నో ప్రాణులు పైకి లేస్తూ ఉంటాయి ఎన్నెన్నో ప్రాణులు విలీనం అయిపోతూ ఉంటాయి ఎలాగంటే పెద్ద వరద ప్రవహిస్తున్నట్టు వరద ప్రవహిస్తున్నప్పుడు ఎన్నెన్నో బుడవలు కుడుతూ ఉంటాయి పాత బుడవలు కగిలిపోతూ ఉంటాయి కొత్త బుడవలు కుడుతూ ఉంటాయి పాత సూళ్ళు కరిగిపోతూ కలి కలిసిపోతూ ఉంటాయి కొత్త కొత్త సూళ్ళు గుట్టుకొస్తూ ఉంటాయి ఆ ప్రవాహం పోతూ అలాగే ఈ జీవన ప్రవాహము అలా ప్రవహిస్తూ ఉన్నది కానీ కాల ప్రవాహం అని మీరు లైఫ్ ఫ్లో ఆఫ్ లైఫ్ జీవన ప్రవాహం కదా కాల ప్రవాహం అని మీరంటే రెండు వేల అది కాల ప్రవాహం మరి కాల ప్రవాహంలో కొత్త కొత్త ప్రాణులు పుడుతున్నాయి పాత పాత పాత ప్రాణులను అంతరిస్తున్నాయి మరి అది కాబట్టి జీవన ప్రవాహం అలా పోతూ ఉంది ఆ ప్రవాహంలో ఈ దేహము కూడా భాగము ఈ దేహము ఈ ఆ ప్రవాహంలో భాగం కానీ మనం ఏం చేస్తాం అజ్ఞానం చేత ఆ ప్రవాహం బయట ఉంది నేను దాన్ని బయట ఉన్నాను అని మనం సపరేట్ చేసుకుంటాం ఆ సపరేట్ చేసుకోవడం అలాగా దేహము ఇంద్రియములు మనస్సుతోటి తాదాత్మ్యమును చెంది ఆ మహాప్రవాహము కంటే నేను భిన్నముగా ఉన్నాను అని వీడు నెలకొని ఉంటాడు ఇది ఎలాగంటే ఒక తరంగము నేను సముద్రము కంటే భిన్నముగా ఉన్నాను అని నిశ్చయించుకుని కూర్చున్నట్టుగా వీడు ఉంటాడు దాన్నే పర్సన్ అంటారు వ్యక్తి అని వెంటనే ఆ స్థితి ఎప్పుడైతే వీడు చేరుకుంటాడో అజ్ఞానం చేత తన ఎందు తనకి తన జీవితాన్ని తానే నడిపించుకుంటున్నాను తానే కర్మలను చేసి ఫలాలను అనుభవిస్తున్నాను అనే కర్తృత్వ భోక్తృత్వములు కొడతాయి ఆ పర్సనాలిటీ బాగా ఫిక్స్ అయ్యింది ఈ పెర్సన్ కి జీవితము ఒక అర్థంలో సత్యం ఎప్పుడో పోయింది సత్యం ఏమిటంటే మహాప్రవాహంలో వీడు అంతర్గతం అయిపోయి ఉంటారు సపరేట్ గా ఎప్పుడు లేడు అది సత్యం ఆ సత్యం మరుగులు పడిపోయి కాబట్టి ఇప్పుడు వీడు సపరేట్ గా ఉండి ఆ ప్రవాహాన్ని సపరేట్ గా చూస్తూ ఉన్నాడు ఇప్పుడు వీడికి కొన్ని గోల్స్ వాడి జీవితానికి సంబంధించినటువంటి లక్ష్యము ఇంత డబ్బు సంపాదించాలి ఈ కనాలి వీళ్ళని తయారు చేయాలి అని వీడికి గోల్స్ వీడికి భాషిస్తూ ఉంటాయి ఆ జ్ఞానం చేత ఆ గోల్స్ వెంటబడుతో వీడు సెపరేట్ గా ఉండి బతుకుతో ఆ గోల్స్ నాకు దక్కే అని దక్కలేదని ఇది నాకు అనుకూలమని ఇది నాకు ఈ దేవతలు నాకు పుణ్యం ఇచ్చారని ఈ దేవతలు ఇవ్వలేదని కర్మలను చేస్తూ పూజలను చేస్తూ నాకు ఇది ఫలించిందని ఇది ఫలించలేదని ఈ విధంగా వీడు ఓసారి పైకేతులతో ఇంకోసారి కుప్పకూలుతో వీడు ప్రవాహంలో పోతూ ఉంటాడు ఇది ఒక మహా అజ్ఞానం ఇదంతా కూడా పెద్ద కల్ప ఇంట్లో వాస్తవమేమీ లేదు ఇదంతా అవిద్యచేతను మన ముందు పెట్టబడేది త్రమాత్ అవిద్యాపృత్యుపస్థాపితా అన్య అన్యమేవ ఆత్మానం అసత్యాత్మన ప్రవిభక్తే వస్వంతరే వీడు తనకంటే భిన్నముగా ఉన్నది అనే భ్రమ వీడికి ఎందుకు ఉంటుందంటే వీడు అసత్యాత్మ సత్యాత్మ కాదు సత్యాత్మ అంటే సర్వము తానే సర్వాత్మ భావంలో ఉండడం సత్యాత్మ వీడు అసత్యాత్మ అలా ఉంది అసతి ఆత్మ అసత్యాత్మ కాదు అసతి అనే విభాగం అసతి ఆత్మన ప్రవిభక్తే వస్తే వాస్తవంలో తన స్వరూపము కంటే విడిపోయిన మరి యొక్క ద్వితీయ వస్తువు లేనే లేదు ఆత్మన ప్రవిభక్తే వస్తుంతరే అసతి అంటే అది అది లేదు లేకుండగా లేపు లేదు కానీ వీడేం చేస్తున్నాడు తనకంటే భిన్నమైనది అన్నట్టుగా ఈ తనకంటే భిన్నమైన వస్తువును వీడు ఎందుకు దర్శిస్తున్నాడు అంటే అవిద్య చేతను అది ప్రవేశ ఈ రూపము నాకంటే భిన్నముగా ఉన్నది ఈ రసము నాకంటే భిన్నముగా ఉన్నది ఈ జగత్తు నాకంటే భిన్నముగా ఉన్నది అని తనకంటే భిన్నముగా సర్వమును దర్శిస్తూ వాస్తవంలో ఆత్మ కంటే భిన్నముగా ద్వితీయ వస్తువు లేనేలేదు అయినప్పటికీ తనకంటే భిన్నముగా సర్వమును దర్శిస్తూ ఉంటాడు తర్వాత అసతిచ ఆత్మని త్రమిభక్తే ఇక్కడ రెండు అసతీలు ఉన్నాయి ఆత్మ కంటే విడిపోయినటువంటి ఇతర వస్తువు అసతి లేదు ఇతర వస్తువు కంటే విడిపోయిన ఆత్మ అసతి కథ అంటే ఆ కంటే ప్రవి విడిపోయినటువంటి ఆత్మ అసతి లేదు అంటే ఆత్మ కంటే ఇతరము ఆత్మ నుండి విడిపోయిన ఇతరము లేదు ఇతరము కంటే విడిపోయిన ఆత్మ లేదు అంతా ఒకే ఒక చైతన్యము కలదు వన్ ఫ్లో ఆఫ్ లైఫ్ ఉన్నది దాంట్లో వీడు విడిపోయేమీ లేదు కానీ విడిపోయి ఉన్నాయని అనుకుంటూ ఉంటాడు అప్పుడు అన్య అన్యత్వశేత అటువంటి పరిస్థితుల్లో ఇతరుడు ఇతరులను చూస్తూ ఉంటారు వాస్తవంగా ఇతరుడు వీడు కాడు విడిచేత చూడబడేది ఇతరము కాదు నేను మీకు అనేక దృష్టాంతాలతో చెప్పాను మీరు సూర్యుడిని చూస్తూ సూర్యుడు ఇతరము నేను ఇతరము అనుకుంటాను కానీ మీ చేతు చూడబడే సూర్యుడు మీ చైతన్యాంతర్గతంగా ఉన్నాడే తప్ప మీకంటే ఇతరముగా మీ చేతి చూడబడే మీరు ఇతరముగా లేరు ఒకచో మీరు ఇతరముగా సూర్యుడు ఇతరముగా ఉండి ఉన్నట్లయితే సూర్యుడిని మీరు చూడడము సంభవమయ్యేది కావాలి వెంకటేశ్వర స్వామిని దర్శించడానికి వెళ్ళినప్పుడు ఆ క్షణం వరకు ఆయన ఇతరము మీరు ఇతరుడు ఆ క్షణంలో ఆయన ఇతరము మీ ఇతరుడుగా ఉంటుందా లేకపోతే ఐక్యం కనబడుతుందా ఐక్యం కనబడుతుంది అదే సత్యం మరి అది అలాగే ఉండొచ్చు కదా మళ్ళీ భేదవెందుకు వచ్చేసింది మరుక్షణంలో అవిద్య మన చేత పూజింపబడే దే కంటే మనము భిన్నముగా లేము మనకంటే మన చేత పూజింపబడే దేవుడు భిన్నముగా లేడు ఈ సత్యము మీకు ధ్యానమును ఆ దర్శనము చేసిన ప్రథమ క్షణాల ఎందు మీకు అనుభవానికి ఉంటుంది కానీ ఆ అనుభవాన్ని అజ్ఞానం చేత ఇష్టమీకి ద్వైతమే సత్యమనే బాగా ఇండాట్ అయిపోయి ఉంటాడు ఫిక్సేటెడ్ అయిపోయి ఉంటాడు దాంతో ద్వైతమే సత్యమని భ్రమపడుతూ మనిషి ఆ ద్వైతంలోనే బతుకుతూ ఉంటారు ఈ మంత్రాన్ని పూర్తి చేసి తర్వాతది ప్రొసీడ్ అవుతాము మళ్లీ క్లాస్ లో మళ్ళీ క్లాస్ ఎప్పుడు బుధవారం పూర్ణ పూర్ణమి